తిరుమల లీలామతం ఇరవై మూడవ అధ్యాయం వెంకటాచలానికి బహునామాలు భవిష్యోత్తర పురాణంలో వెంకటాచలానికి నాలుగు పేర్లు చెప్పారు ఒకే పర్వతానికి నాలుగు యుగాల్లో నాలుగు పేర్లు వచ్చాయని చెప్పడం జరిగింది కృతయుగంలో వృషభాచలమని త్రేతాయుగంలో అంజనాచలమని ద్వాపరంలో శేషాచలమని కలియుగంలో వెంకటాచలమని ఈ పర్వతాన్ని పిలుస్తారని అంటూ ఎందుకు అలా పిలుస్తారో కూడా చెప్పారు వరాహ పురాణంలో ఇదే వెంకటాచలానికి చాలా పేర్లు చెప్పారు అలా ఎందుకు పిలుస్తారో కారణాలు కూడా చెప్పారు చింతామణి కోరిన కోరికలని తీర్చేది గనక ఈ పర్వతానికి చింతామణి అన్న పేరు కూడా ఉంది జ్ఞానాచలం ఈ కొండ మీద సాధన చేసిన వారికి జ్ఞానం వస్తుంది జ్ఞానాన్ని ఇచ్చేది గనుక జ్ఞానాచలం అని కూడా పేరు తీర్థాచలం అరవై ఆరు కోట్ల తీర్థాలున్నాయి అందులో విశేషంగా నూట అతి విశేషంగా అరవై నాలుగు మహావిశేషంగా ఎనిమిది తీర్థాలున్నాయి అన్ని చాలా మహిమలు కలవి కనుక ఈ పర్వతానికి తీర్థాచలం అని పేరు పుష్కరాద్రి బ్రహ్మాండంలోని అన్ని సరోవరాల సన్నిధానం ఉన్న ముఖ్యంగా సరస్వతీదేవి విశేష సన్నిధానం ఉన్న పుష్కరిణి ఉన్న పర్వతం కనుక పుష్కరాద్రి వృషాద్రి వృష అంటే యమధర్మరాజు యమధర్మరాజు విశేషంగా ఈ పర్వతంపై తపస్సు చేసి శ్రీనివాసుని నుండి వరాలు పొందాడు కనుక దీనికి వృషాద్రి అని కూడా పేరు వృషభాద్రి అనేది వేరే పేరు కనకాచలం ఆనందుడు మేరు పర్వత పుత్రుడు ఆనందుని చుట్టుకునే శేషుడు ఇక్కడకు వచ్చింది అతనిపైన వాసమంటారని భగవంతుని నిర్ణయం మేరు బంగారు పర్వతం మేరుపుత్రుడు ఆనందుడు బంగారు కొండే కనుక కనకాచలం అని పేరు నారాయణాద్రి నారాయణుడు అనే పండితుడు తపస్సు చేసి సిద్ధి పొందిన పర్వతం కనుక నారాయణాద్రి బ్రహ్మాండ పురాణం నారాయణాద్రి నారాయణుడు అనే బ్రాహ్మణుడు స్వామి పుష్కరిణి తీరంలో శ్రీభూదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుని గుచ్చి కఠోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు నా అదృష్టంన నాకు దర్శనమిచ్చారు నా పేరు నారాయణుడు నీ దర్శనం కోసం భూలోకమంతా తిరిగాను బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని అతని ఆజ్ఞతో ఈ పర్వతానికి వచ్చి ఈ తపస్సు చేసి నీ అనుగ్రహం పొద్దాను ఇట్లాంటి తపస్సు భూలోకంలో అందరు మనుషులు చేయలేరు కదా కనుక అందరినీ అనుగ్రహించడానికి అందరికీ ప్రత్యక్షమై వారి వారి కోర్కలు తీర్చడానికి స్వామి పుష్కరిణి తీరంలో ఆదిశేష గరుడ బిశ్వసేనాథులతో సేవింపడుతూ లక్ష్మీ సమేతుడు వై ఇక్కడే ఉండిపోవలను ఈ పర్వతము నా పేరుతో ప్రసిద్ధి చెందుగాక అని కోరాడు కథాస్తు అన్నాడు శ్రీనివాసుడు ఆ బ్రాహ్మణునితో ఇలా చెప్పాడు శ్రీనివాసుడు బ్రాహ్మణుడు గాని వయసుడు గాని క్షత్రియుడు గాని సూద్రుడు గాని పాపాత్ముడైన పుణ్యాత్ముడైన స్వామి పుష్కరణిలో స్నానం చేసి ఇచ్చట ఉన్న నన్ను పూజించిన మనుషులకు ప్రళయకాలం వరకు స్వర్గమున నివాసం ఇస్తాను స్వామి పుష్కరణిలో స్నానం చేసిన వానికి మోక్షం ఇస్తాను నేటి నుండి ఈ పర్వతాలు నీ పేరుతో నారాయణాద్రిగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆ బ్రాహ్మణునికి సాయిధ్య మోక్షం ప్రసాదించాడు శ్రీనివాసుడు వైకుంఠాచలం శ్రీనివాసునితో వైకుంఠమే ఇక్కడకు వచ్చిందని గరుడు నారాయణుడి ఆజ్ఞతో వైకుంఠాన్నే ఈ పర్వతానికి తరలించాడని అందుకు ఈ పర్వతానికి వైకుంఠాచలం అని పేరు అని చెప్పబడింది సింహాచలం నరసింహస్వామి అవతారం చేసిన పర్వతం కనుక దీనికి సింహాచలం అని కూడా పేరు అంజనాచలం అంజనా దేవి తపస్సు చేసిన పర్వతం కనుకను ఆంజనేయ స్వామి జన్మించిన ప్రదేశం గల కొండ కనుకను అంజనాచలం వరాహచలం వరాహస్వామి ఆవాసం ఉన్న చోటు కనుక వరాహచలం నీలగిరి త్రేతాయుగం అవతార కాలంలో నేల అనే మహాకథి ఈ పర్వతంపై తపస్సు చేసి వరాలు పొందాడు కనుక నీలగిరి అని కూడా పేరు నీలాచలం అని పేరు రావడానికి ఇంకొక కథ కూడా ఉంది నీలాదేవి శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకరు ఈమెనే భగవంతుడు శ్రీకృష్ణుడు రెండుసార్లు పెళ్లి తొమ్మిది సంవత్సరాలకే బాల బ్రహ్మచారిగా ఒకసారి ఆ తర్వాత అగ్నిజిత్తు కూతురిగా అగ్నిపుత్రిక అయిన నీలాదేవి భగవంతుడే భక్త కావాలని వెంకటాచలానికి వచ్చి కుమార క్షేత్రంలో తపస్సు చేస్తుంది క్షేత్ర మహిమ తెలుసుకుని తీర్థాల మహిమ తెలుసుకుని పుష్కరిణి మహిమ తెలుసుకుని స్వామివారి మహిమలు వరాహ శ్రీనివాస రూపాల్లో ఉన్న స్వామివారి అనంత గుణగణాలు ధ్యానం చేస్తూ అనుసంధాన పూర్వకంగా శ్రీనివాసుని ఆరాధన చేయడం వలన ఆమె శ్రీకృష్ణని షణిషుల్లో ఒకరుగా అవుతుంది అందుకే ఇది నీలాచలం ఆనందగిరి ఎంతో మందిక ఆనందాన్ని ఇచ్చేది గనుక ఆనందగిరి అని పేరు అంతేకాకుండా ఆనందుడు అంటే మేరు కొడుకు అతనిపైనే భగవంతుని ఆవాసం అందుకు ఆనందాద్రి అని కూడా పేరు భగవంతుడు వైకుంఠాన్ని గరుడుని ద్వారా తెప్పించినప్పుడు విమాన సహితంగా తెచ్చాడని దానిని శంకరాజు చూశాడని గోపురం కట్టేటప్పుడు తాను చూసిన విమాన ఆకారంలో గోపురం కట్టాడని వైకుంఠ విమానానికి ఆనంద అని పేరు గనక ఆలయ గోపురానికి ఆనంద నిలయం అని పేరు వచ్చిందని అందుకే ఈ పర్వతానికి ఆనందగిరి అని పేరు వచ్చిందని కూడా పురాణం చెప్తుంది శ్రీశైలం శ్రీచలం లక్ష్మీ సన్నిధానం విశేషంగా ఉన్న ప్రదేశం గనుక శ్రీశైలం శ్రీగిరి శ్రీచలం అని కూడా పేర్లు శ్రీనివాసగిరి శ్రీనివాసుని సన్నిధానం గల పర్వతం కనుక శ్రీనివాసగిరి అని కూడా పేరు ఇలా వరాహపురాణంలో ఈ వెంకటాచలానికి ఇన్ని పేర్లు ప్రసిద్ధిలో ఉన్నాయి దానికి కారణాలతో సహా వివరాలు ఉన్నాయి ఈనాడు మనం వింటున్న తిరుమల తిరుపతి అన్న పేర్లు పురాణాల్లో వాడకలో లేవు తర్వాత కాలంలో ఆళ్వార్లు స్వామిని కొనియాడినప్పుడు తిరువు అంటే శ్రీ అంటే లక్ష్మి అని భగవంతుడు అని అర్థం లక్ష్మీపతి నిలయం గనక తిరుపతి శ్రీనివాసులు శ్రీమల అంటే తిరుమల మల అంటే పర్వతం కొండ తరతరాలుగా ఈ వెంకటాచలానికి అనేక పేర్లు అన్నీ సార్థక